వాడు కోట ఒకటి వేసుకుంటాడు మెడ నుంచి మెడ క్రింద దాకా ఉంటుంది ఆ కోటు చాలా ఖరీద కోటు ఒకటి వేసుకుని ఉంటాడు ఆ కోటుకి ఇంత పెద్ద బంగారుపు బొత్తాలు ఉంటాయి వాడు వాడు అక్కడ నిలబడి ఉంటాడు వాడి కోట అంత కొంచెం జీవితమో వాడి కూడా వాడి కోటంత ఖరిగేది కాబట్టి మొన్న అసలు దరిద్రాప్లకు రానివ్వరు అక్కడికి కాబట్టి అదంతా వీడు యొక్క వీడు దాని గురించి చదవడము సినిమాల్లో చూడడము లేకపోతే వెండమో ఏదో చేస్తాడో దాని మీద కళ ఆ కళలో ఈ పార్టీకి వెళ్ళడము అక్కడ సుఖాన్ని అనుభవించడము అంతా చేస్తాడు వీడు స్వప్నే ఉపలభ్యత సో ఈ చూడండి ఇక్కడ ఈ కళలో అనేక టాపిక్స్ అన్నీ వస్తాయి ఆ హోటల్ కనబడుతుంది ఆ హోటల్కి వీడు కారులో వెళ్తాడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారా వీడికి ఆ హోటల్ యొక్క విజ్ఞానము ఆ కారు యొక్క విజ్ఞానము కారులో హోటల్కి వెళ్ళాలనే పరిజ్ఞానం ఇవన్నీ ఉండబట్టే అవన్నీ కళలో చూశాడు కదా కాబట్టి కళలో మీరు చూసే సకల పదార్థములు విజ్ఞానమయము యొక్క ప్రాజెక్షన్సే అయితే ఆ ప్రాజెక్షన్స్ అన్నింటి వెనుక క్రియా మొదలైన వాసనలు వీడిలో ఉండబట్టే ఆ ప్రాజెక్షన్స్ వచ్చాయి కాబట్టి అదే కళలో వీడు ఒక దేహాన్ని కలిగి ఉంటాడు ఆ దేహంతో ఆ పార్టీకి వెళ్ళి అక్కడ ఆనందాన్ని వీడు అనుభవిస్తాడు సో అక్కడ ఉన్నటువంటి కళలో వీడు నిర్మాణం చేసుకున్నది ఎందుకంటే జాగ్రత్త అవస్థ దృష్టాంతం ఎందుకు ఇవ్వట్లేదంటే జాగ్రత్త అవస్థలో ఈ కర్మలు ఇవన్నీ బాహ్యమునందు నాకంటే భిన్నంగా ఉన్నాయని ఒక ఫీలింగ్ ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి సుఖానుభూతి ఆంతరమే అయినా ఈ కర్మలు ఇవన్నీ కూడా బాహ్యములు వాటితో నాకేం సంబంధం లేదు అనే భేదభావనలో వీడు ఉంటాడు స్వప్నంలో భేదభావనకు అవకాశం ఏమున్నది స్వప్నంలో ఒకే అధిష్టానమునందు అంటే ఆత్మ చైతన్యము అనే మీకు విజ్ఞానమయము భాషిస్తోంది ఆనందమయము అక్కడ భాషిస్తుంది విజ్ఞానమయం ఎలా భాషిస్తోంది విజ్ఞానమయం యొక్క ప్రాజెక్షన్సే ఆ పదార్థాలన్నీ స్వప్న పదార్థములన్నీ కూడా విజ్ఞానమయం యొక్క ప్రాజెక్షన్సే ఆ విజ్ఞానమయం యొక్క ప్రాజెక్షన్స్ని దర్శించి వాటిలో వీడు పాల్గొని వాటిని పొంది వీడు సుఖానుభూతిని పొందుతున్నాడు అది ఆనందమయము కాబట్టి ఒకే అధిష్టానంలో ఆనందమయము విజ్ఞానమయము ఉన్నాయి మీరు జాగ్రత్త అవస్థలో అంత క్లియర్గా చూపించడం కుదరదు జాగ్రత్త వస్తువులు ఏమనిపిస్తుందంటే విజ్ఞానమయమేమో బాహ్యమునందు ఉన్నదని ఆనందమయము లోపలు ఉందని ఈ రెండింటి యొక్క సమావేశం చేత ఆనందమయం లేనిదేదో కొత్తగా గుట్టిందని ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వస్తాయి వేరే స్వప్నంలో ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ మీ విజ్ఞానమయ ఈజ్ విత్ ఇన్ మీ ఆనందమయ ఈజ్ విత్ ఇన్ మీ అండ్ దేర్ ఐ కెన్ క్లియర్లీ రికగ్నైజ్ దట్ ది ఎంటైర్ విజ్ఞానమయ ఈజ్ ఇన్ ప్లేస్ బికాస్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ గివెన్ బై ఆనందమయ ఈ ఆనందమయం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే ప్రియ మోద ప్రమోద అనే వేరు వేరు సుఖానుభూతులు ఉన్నాయే వీటికి సంబంధించిన వాసనలతోటి కూడి ఉంటుంది ఎప్పుడోసారి వీడు ఫస్ట్ క్లాస్ భోజనం చేస్తాడా మళ్ళీ ఆ భోజనం మనకుంటే బాగుండు అనే ఆ ప్రియ వాసన ప్రియము అది కళ్ళలో అలాంటి భోజనం చేసినట్టుగా కలుస్తుంది ఆ కళలో ఆ భోజనానికి కావలసిన సామగ్రినంతని విజ్ఞానమయం సమకూర్చి పెడుతుంది ఆనందమయం దాన్ని అనుభవిస్తుంది కళలో సుఖానుభూతి కలుగుతుంది అంచేతనే శాస్త్రకారులు ఏం చెప్పారంటే కళలో లభించే సుఖ దుఃఖాలు కూడా కర్మ కర్మ చేతనే లభిస్తాయి అని చెప్తారు ఎందుకంటే కళలో సుఖం లభించింది అనుకోండి అంటే మీరెంతో కొంత పుణ్యం చేస్తుండాలి అప్పుడే సుఖానుభూతినిచ్చే కళ వస్తుంది కళలో దుఃఖం కలిగింది అనుకోండి అంటే మీరు కొంత పాపాన్ని చేస్తుంటారన్నమాట ఎందుకంటే సుఖ దుఃఖములు అంటే అవి తప్పనిసరిగా కర్మ సంబంధాన్ని కలిగి ఉంటాయి కర్మఫల రూపంగానే లభిస్తూ ఉంటాయి ఎనివే కమింగ్ టు ది టాపిక్ స్వప్నంలో ఒకే ఆత్మ విజ్ఞానమయ ఆనందమయ రెండూ ఉంటాయి వాటికి ఉండేటువంటి పరస్పర సంబంధము అనగా విజ్ఞానమయము ఆనందమయంలో విలీనమవుతూ ఉండుతా ఆనందమయము విజ్ఞానమయము కంటే అభ్యంతరముగా ఉండుతా అనేది మీకు స్వప్నంలో స్పష్టంగా భాషిస్తూ ఉంటుంది ఎనీవే అక్కడతో ఆ చర్చ పూర్తి అయింది అన్యోంతర ఆత్మానందమయ సో దట్ హీ హ్యాస్ ఫినిష్డ్ తేనైష పూర్ణహ ఈ వాక్యం అంటే తేనైష పూర్ణ అంటే ఏమిటి మీరు ఏ కోశాన్ని ఉపసంక్రమణం చేసి పైకోశంలోకి చేరారో ఆ పైకోశము ఈ క్రింది కోశాన్ని తనలో విలీనం చేసేసుకుంటూ ఉంటుంది ఎందుకలా విలీనం చేసుకుంటుందంటే వాస్తవంలో ఈ క్రింది కోశమునంతనూ కూడా పైది వ్యాపించి ఉన్నది తేనైష పూర్ణ ఇప్పుడు దేహము అన్నమయ్య ఉన్నది అన్నమయమునంతని నిండి ప్రాణమయము ఉన్నది అండ్ వైల్ ప్రైడింగ్ ది ఎంటైర్ అన్నమయ ప్రాణమయ రిమైన్స్ అబౌ అన్నమయ దట్ ఈస్ ది బ్యూటీ నెక్లెస్ అంతా బంగారమే ఉంటుంది నెక్లెస్లో ఏ భాగాన్ని మీరు చూసినా ఏ కొనని మీరు పరిష్ పరిగించినా బంగారమే ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైమ్ బంగారము నెక్లెస్నెస్కి అతీతంగానే ఉంటుంది ఎనైష పూర్ణ ఫ్రమ్ ది అబౌ టు బిలో తేనైష పూర్ణ ఆనందమయన విజ్ఞానమయ పూర్ణ అంటే ఆనందమయం లేకపోతే విజ్ఞానమయం అనేది అసలు లేనేలేదు ఓకే తర్వాత సవాయ పురుషవిధ ఏవా తస్సు పురుషవిధతాం అన్వయం పురుషవిధ ఈజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ మీరు విజ్ఞానమయానికి ఏ ఆకారాన్ని భావన చేస్తారో అదే ఆకారాన్ని ఆనందమయానికి కూడా భావన చేస్తారు ఎందుకంటే మోసకి ఏ ఆకారం ఉంటుందో మోసలో పోసే మోల్ట్ అండ్ మెటల్కి అదే ఆకారము వచ్చేస్తుంది కాబట్టి దట్ ఈస్ అండర్ అది ఎంతకుముందు భాషల్లో ఉన్నారు అది అది దట్ ఈజ్ యాజ్ ఎర్లీ ఎర్ అని ఓకే తర్వాత అందాము తస్య ప్రియమే వశిర ప్రమోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష आनंदा आत्मा मन इ चुदा भाष्य तस् आनंदमय समन इष्टपुत्रादिदर्श नज प्रव शिप प्राधान्या इपड़ी आनंदमय कोशमू कल आनंदमय कोशमु कल अर्थम నేను భోక్తగా నిలిచి ఉన్నాను అన్న ప్రతి మానవుడు కూడా భోక్తగా నిలిచి ఉంటాడు తర్వాత ఈ సంసారంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ది ఎంటైర్ సైకలాజికల్ కండిషనింగ్ ఎలా ఉందంటే ఆ భోక్తని పెంచి పోషించేదిగా ఉంటుంది ఇప్పుడు చిన్నతనంలో తల్లిదండ్రులు మనకు ఎటువంటి బోధ చేస్తారు నాయనా పై అలాగే గెంతకు గెంతితే కాలికి దెబ్బ తగులుతుంది దెబ్బ తగిలితే నీకు శ్రమ కలుగుతుంది కాబట్టి ఆ భోక్తని పరిరక్షిస్తాను అలాగే ఇగో ఈ ఆహారం తిను తింటే నీకు కడుపు నిండుతుంది కడుపు నిండితే హాయిగా నిద్రపడుతుంది అని ఈ విధంగా భోక్తని చాక్లెట్ ఇచ్చిన చిన్నపిల్లలకి జాకలెట్లు ఇస్తాం ఎందుకు ఇస్తామంటే ఆ భోక్తని సంతృప్తి పరుస్తాం సో ది ఎంటైర్ కల్చరల్ కండిషనింగ్ అండ్ సైకలాజికల్ కండిషనింగ్ ఈజ్ ఎయిమ్ డెట్ నర్చరింగ్ అండ్ నరిషింగ్ దిస్ భోక్త తర్వాత ఈ కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజెస్లో ఇరవై ఓ ఎడ్యుకేషన్ అనేక పరీక్షలు రాస్తూ ఉంటారు విద్యార్థులు ఎందుకోసం ఉంటారు ఇదంతా కూడా భోక్త కోసం వాడు భోక్త అయిపోవాలి ఏమిటి అంటే వాడు అమెరికా వెళ్ళాలి తర్వాత పెద్ద కట్నం తీసుకున్న అమ్మాయిని ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలి భోక్తకి మనకి కల్చరల్ కండిషనింగ్ నిబట్ట ఒక్కొక్క రకం భోక్త మళ్ళీ ఇదే భోక్తృత్వం మరో తోట ఉండకపోవచ్చు అక్కడ ఇంకో రకం భోక్త సో ఎవడి భోక్తృత్వం వాడిది అమెరికాలో విద్యార్థులకి భోక్త అంటే అర్థమేటో తెలుసు అండి యూనివర్సిటీ మానేసి యూనివర్సిటీలో అంటే రోజు రెండు గంటలు క్లాసులు అటెండ్ చేయాలి రెండు గంటలు హోంవర్క్ చేయాలి ఎంత బరువు పని అది అంత పని వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీకి రెండేళ్ళు వెళ్ళేపటికి ఐ నీడ్ ఎ బ్రేక్ అని అంటారు వాంట్స్ ఎ బ్రేక్ అండ్ నవ్ వాట్ హీ విల్ డూ యూ నో ఒక గిటార్ తీసుకుని ఆ మన్హాటం చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయితే న్యూఆర్లియన్స్ అని ఒక ప్లేస్ ఒకటి అక్కడికి పోతాడు అక్కడికి పోతే అక్కడ గిటార్ వాయిస్తో ఉండొచ్చు రాత్రి ఒంటికంట దాకా గిటార్ వాయిస్తో ఉన్నాం డ్యాన్స్ చేస్తూ దట్ ఈస్ ది బ్రేక్ హీ వాట్స్ వాడి భోక్తృత్వం అది వాడి కండిషనింగ్ని బట్టి దట్ ఈజ్ హీస్ భోక్తృత్వం సో ప్రతి మానవుడు కూడా అలా భోక్తనే నర్చర్ చేస్తూ ఉంటారు ఆ భోక్తృత్వమే ప్రధానమైన అంశంగా ఉంటుంది వాడు చేసే ఆలోచనలన్నింటికి వాడు చేసే కర్మలన్నింటికి ఆ భోక్తృత్వమే మూలం తర్వాత ఇక్కడ శృతి ఏం చేస్తుందంటే ఫైనల్గా ఈ భోక్తృత్వము వాస్తవము కాదు నువ్వు దానికి బానిసమైపోయి బ్రతుకుతున్నావు నీ స్వరూపం భోక్తృత్వం కాదు అని ఫైనల్గా చెప్పబోతోంది బట్ బిఫోర్ టెలింగ్ దాట్ ఆ భోక్తృత్వ స్వరూపాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం సో ఈ భోక్తృత్వంలో అనేక లెవెల్స్ ఉన్నాయి దీంట్లో ప్రధానమైన లెవెల్కి ప్రియ అని పేరు ప్రియం అని పేరు దానికి శిరస్సుతో పోల్చారు ఈ భోక్తృత్వ భోక్తున్నాడు అనుకోండి ఆ భోక్తకి మళ్ళీ శిరస్సు కుడిరెక్క ఎడమరెక్క తోక మధ్యభాగం ఐదు వచ్చాయి ఎక్కడికి ఐదింట్లో శిరస్థానంలో ప్రియం అనే దాన్ని పెట్టారు ఏమిటండి ప్రియం అంటే ఏమిటంటే వీడు పదార్థాన్ని కోరుకున్నాడు అది దొరికింది వీడికి ఇష్ట దర్శనజం ఇష్ట అంటే కోరబడిన పదార్థము అది లభించింది దర్శనం అంటే చూడడమే కాదు అది వాడు పొందాడు అది అప్పుడు వాడికి కలిగేటువంటి మానసిక ఉల్లాసానికి ప్రియము అని పడదు అది కేవలము జడపదార్థమే కానక్కర్లేదు మరొక వ్యక్తి కూడా కావచ్చు మరొక వ్యక్తి అంటే బెలవెడ్ ప్రియుడికి ప్రియురాలు శంకరుడు పుత్రదృష్టాంతాన్ని ఇచ్చారు పుత్రాది పుత్రదృష్టాంతం ఎందుకు ఇది ఇది శాస్త్రంలో ఒకసారి నేను పూజ్య స్వామీజీ కూడా నాతో ఒకసారి అన్నారు ప్రసంగంలో అసలు యషణ యషణ అంటే కామన అటాచ్మెంట్ ఈ అటాచ్మెంట్స్ అన్నిటిలోకి పుత్రైషణ చాలా గట్టిది అని అన్నారు ధనైషణని వీడు కా దాటి ముందుకు వెళ్ళగలుగుతాడు తర్వాత విత్త ఇతర లోకైషణ స్వర్గాది లోకాల గురించి పెద్ద చింత చేయకపోతే మానేయవచ్చు ధారైషణను కూడా వీడు అధిగమించవచ్చు కానీ పుత్రైషణను అధిగమించడాడు పుత్రైషణ ఈజ్ వెరీ పవర్ఫుల్ నేను అలా అనుకునేవాడిని కాదు నేను మిగతా యాషణలతో పాటే అలా అది కూడా అనుకునేవాడిని కానీ స్వామిజీ ఏమన్నారంటే అవేవి అలా అనుకోకు నువ్వు పుత్ర యేషణ ఈజ్ ది బెస్ట్ ది ది బెస్ట్ ఆర్ ది వర్స్ట్ వాట్ ఎవర్ నేమ్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్ పుత్రశబ్దం చేత పుత్రికను కూడా స్వీకరిస్తాను సంతానమునందుండేటువంటి యేషణ అటాచ్మెంట్ అది ది హయ్యస్ట్ సో ఎప్పుడైతే అటాచ్మెంట్ హయ్యెస్ట్ అని ఆ పుత్రుడు లేక పుత్రిక మనకి కనపడ్డప్పుడు వాళ్ళని మనం చూసినప్పుడు అంటే మనం ఏ విధంగా చూడ్డానికి ఇష్టపడతామో అలా చూసినప్పుడు మనస్సుకి ఒక ప్రీతి కలుగుతుంది ఆ ప్రీతి దానికి దానికి ప్రియం అని పేరు అది ఈ భోక్తృత్వంలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంటుంది అంచేతనే దానికి శిర ఇవ శిర త్రియమే విర ప్రియము అంటే ఇష్టపుత్రాది దర్శనజం సుఖం అనర్థం ఇష్టమైన వస్తువు లభించినప్పుడు ఏదైనా కారు కొనాలని ఆరు ఆరు మాసాలు ప్లాన్ చేసి కారు కొన్నాడు అనుకోండి దట్ ఈస్ ప్రియం అరగంట అరగంట సేపే ప్రియం అంతకంటే ఎక్కువ ఉండదు అలాగే పుత్రుడు అమెరికా వెళ్ళాడు రెండేళ్ళు మూడేళ్ళు ఉండి వాపస్ వచ్చాడు అనుకోండి ఓ టూ త్రీ డేస్ ప్రియం తర్వాత డైవర్ట్ అయిపోతుంది బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హ్యాపీనెస్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ కెన్ డిరైవ్ ఇన్ దిస్ లైఫ్ ఇయర్ ప్రియం ఈస్ తర్వాత మోద ఇది ప్రియలాభ నిమిత్త హర్ష స ప్రకృష్టో హర్ష ప్రమోద ప్రియము అంటే ఈ ప్రియం వేరు ఇంతకుముందు చెప్పిన ప్రియం వేరు ఏదైనా ఒక మీకు మీ మీరు నార్మల్గా ఇష్టపడే వస్తువు ఏదో ఒకటి ఉండే అది దొరికింది అది దొరికితే కలిగేటువంటి ఆ ఉల్లాసానికి హర్షము అని పేరు ఈ హర్షమే మీరు మీరు కొద్దిగా కోరుకున్నారనుకోండి అది లభిస్తే హర్షం మీరు దానిని చాలా గట్టిగా కోరుకున్నారనుకోండి అది లభిస్తే చాలా హర్షం ప్రమోదహ దాంట్లోనే ఒక లెవెల్ ఇప్పుడు చిన్నపిల్లవాడు అడిగిన వెంటనే జాక్లెట్ ఇచ్చారనుకోండి వాడు మొహం కలుగుతుంది వాడు ఆనందంగా వెళ్ళిపోతాడు వాడిని అరగంట సేపు ఏడిపించి ఇచ్చారనుకోండి వాడికి ఇంతకుముందు మామూలుగా కలిగే సుఖం కంటే ఎక్కువ సుఖం కలుగుతుంది కాబట్టి మనం కోరుకున్న వస్తువు లభించిన దాన్ని జనరల్గా చెప్తున్నారు ప్రియ అన్నది ఒకటి మనకు డెఫినెషన్ అయిపోయింది ఆ ప్రియం వేరు ఈ ప్రియం వేరు సో ఎందుకంటే మోద ప్రమోద ప్రియ ప్రియం అనే పదాలకు మీరు డిక్షనరీ చూస్తే సేమ్ ఉంటుంది మీనింగ్ ఏదో కొంత భేదాన్ని చూపించాలి కుడిరెక్క ఎడమరెక్క సో మోదము అంటే హర్షము ప్రియ లాభ నిమిత్త ప్రమోదము అంటే అదే హర్షం ఇంకొంచెం ఎక్కువగా ఇంకొంచెం గట్టిగా ఉంటే ప్రకృష్ట దానికి ప్రమోదము అంటే ఇప్పుడు ఆనంద అని తర్వాత వస్తుంది అందాం ఆనంద ఇది సుఖ సామాన్యం ఆత్మా ప్రియాదీనా సుఖావయవానుూత్యాత్ ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే సుఖానుభవములు అనేక రకాలుగా ఉంటాయి కానీ వాటన్నింటిలో లభించే సుఖము ఏకరూపంగానే ఉంటుంది ఇప్పుడు మీకు నచ్చిన భోజనానికి కూర్చున్నారు మీరు రైస్ ఇష్టపడతారు చపాతీ కంటే రైస్ ఇష్టపడతారు సో మీకు చక్కటి రైస్ వడ్డించారు మీకు నచ్చినటువంటి కూర నచ్చిన చట్నీ నచ్చినటువంటి పెరుగు వేసి పెట్టారు ఈ కూర కలుపుకుని తింటే తృప్తి కలుగుతుంది చట్నీ కలుపుకు తింటే తృప్తి కలుగుతుంది పెరుగు అన్నం తింటే తృప్తి కలుగుతుంది ఈ మూడు వేరువేరు పదార్థాలు వాటి రుచులు వేరు వాటిని తినేప్పుడు కలిగేటువంటి ఇమీడియట్ అనుభూతి వేరు కూర కలుపుకు చట్నీ కొంచెం కారంగా ఉంటుంది పెరుగు తీయగా ఉంటుంది ఇమీడియట్ టేస్ట్ వైజ్ డిఫరెన్స్ బట్ ఫైనల్గా మీకు కలిగే తృప్తిలో భేదం ఏమైనా ఉంటుందా అంటే ఉండదు ఫైనల్గా కలిగే తృప్తిలో సమానమే ఆ తృప్తి అన్నది అన్నిటికీ ఈక్వలే తృప్తే కూర కలిగిన కూర కలుపుకు తిన్నప్పుడు ఓ రకంగా అనిపిస్తుంది మరోటి కలుపుకు తిన్నప్పుడు ఇంకోలా అనిపిస్తుంది ఈ తృప్తే ఇన్ని రూపాలుగా భాషిస్తుంది కాబట్టి తృప్తి అనే దాన్ని సామాన్యాకారంగా చెప్పుకుంటే అదే తృప్తి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు డిఫరెంట్గా ఉన్నట్లు భాషిస్తుంది కానీ తృప్తి అనేది మాత్రం సామాన్యంగా ఉంటుంది ఇప్పుడు ఈ భోక్తృస్వరూపంలో మీరు ఒక కల్పన చేయాలి శిరస్సు కుడిపక్క ఎడమపక్క రెక్కలు కల్పన చేశాము పుచ్చని దగ్గరకు వద్దాము ఇప్పుడు మధ్యభాగాన్ని కల్పన చేయాలి ఈ మధ్యభాగము అంటే ఇది మధ్యం శేషాం అంగానాం ఆత్మ ఇది ఈ సమస్త సుఖానుభూతులకి ఆత్మవండి మధ్యభాగం ట్రంక్ ట్రంక్ ఈజ్ ది మేజర్ పార్ట్ ఆఫ్ ది బాడీ శిరస్సు ట్రంక్ ఎందే నిహితమై ఉన్నది కుడి చేయి ఎడమ చెయ్యి ట్రంక్గా కనెక్ట్ అయి ఉన్నాయి కాళ్ళు కూడా ట్రంక్కే కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఆ విధంగా సుఖ సామాన్యము అంటే జనరల్ హ్యాపీనెస్ సో మీకు ఒక పర్టికులర్ హ్యాపీనెస్ మీరు కోరుకున్న పదార్థం లభిస్తే వచ్చిన హ్యాపీనెస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ జనరల్ హ్యాపీనెస్ పుత్రుణ్ణి చూస్తే కలిగే ఆ సుఖము అది ఈ జనరల్ హ్యాపీనెస్కే కనెక్ట్ అయి ఉన్నది తర్వాత మీరు ఏదో ఒక వస్తువుని అపేక్షిస్తే ఆ వస్తువు మీకు దొరికింది అప్పుడు కలిగేటువంటి ఎంజాయ్మెంట్ అది ఈ జనరల్ హ్యాపీనెస్కే కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి ఏ విధమైన డెఫినేషన్ లేకుండగా జనరల్ హ్యాపీనెస్ అనేది ఈ భోక్తృస్వరూపంలో మధ్య భాగము హీఈ బేసికల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఈజ్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ దట్ భోక్త కాబట్టి ఆనందము సుఖ సామాన్యము అంటే కామన్ హ్యాపీనెస్ కామన్ జాయ్ ఉచి ది సేమ్ జాయ్ ఈజ్ అపిరింగ్ యాజ్ joy of meeting a friend joy of gaining an object joy of seeing this sun joy of uh, joy of going to a picnic spot so same joy is appearing in different ways so the basic joy is there that is the central portion of the bhoga ati vyavastha ananda atma so ananda it is sukha samanyam it is atma ఇది ఆత్మ దేనికి ఆత్మ సుఖాది ప్రియాదీనాం సుఖావయవాత్మ ఇప్పుడు చెయ్యి ఒక అవయవం దీనికి ఆత్మ ఏమిటి ట్రంక్ ఈ చెయ్యి ఆత్మ ఏమిటి ఇది ఆత్మ సెంట్రల్ పోర్షన్ అలాగే వేర్వేరు సుఖ అవయవాలు ఉన్నాయి ఎలాంటి సుఖ అవయవాలు ప్రియ మోద ప్రమోద కొడుకును చూస్తే కలిగిన ఆనందం పేరు ప్రియమన్నాం కోరుకున్న వస్తువు లభిస్తే కలిగే ఆనందం పేరు మోదము అదే బాగా గట్టిగా కలిగితే ప్రమోదము అని ఇవి సుఖ అవయవాలు వేరువేరు సుఖాలు ఇండి ఇండివిజువల్ సుఖాలు ఇవన్నీ కూడా సెంట్రల్ పోర్షన్ నార్మల్ హ్యాపీనెస్ జనరల్ హ్యాపీనెస్లో అవయవాలుగా ఉన్నాయి కాబట్టి ఆ జనరల్ హ్యాపీనెస్ని ఆత్మ అంటే మధ్యభాగం ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు ద ట్రంక్ పోర్షన్ మధ్యం యేషాం అంగానాం ఆత్మ ఆ ఆత్మది సో మధ్య భాగంగా దాన్ని కూడా కల్పన చేసినారు ఇంకపోతే ఆనంద ఆత్మ ఇప్పుడు ఈ ఆనందాన్ని గురించి ఇంకొంచెం చెప్తున్నారు దేశం అనుస్యూతత్వాత ది జనరల్ హ్యాపీనెస్ ఏ లోన్ ఈజ్ అపేర్ ఈజ్ ఇన్ ఆల్ దీస్ ఇండివిజువల్ హ్యాపీనెస్సెస్ అని అభిప్రాయం ఆనంద ఇది పరం బ్రహ్మా ఇది ఆనంద ఆత్మ అన్నారు కదా ఈ ఆనందమే పరబ్రహ్మ ఇది పర ఇప్పుడు పరబ్రహ్మ దగ్గరకు వచ్చాం ఆనందమయం నుంచి ఆనందం దగ్గరికి వచ్చాం ఆనందమయము అంటే ఆనంద వికారము ఆనంద ఇది ఎలాగంటే బంగారపు ఆభరణము బంగారము బంగారపు ఆభరణాన్ని హిరణ్మయ అంటారు బంగారాన్ని హిరణ్య హిరణ్యం సో ఇది హిరణ్య వికారము ఇది ఇది హిరణ్యము హిరణ్య వికారము అంటే దానికి ఒక ఫారం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది హిరణ్యం అంటే ఏ ఫారము ఫిక్స్ కాలేదు దీనికి అన్ని ఫార్మ్స్ కూడా దీన్నించే పుడతాయి ఆ విధంగానే ఆనందమ్మయా అంటే విశిష్ట సుఖానుభూతులు కలవో ఇవన్నీ కూడా సమస్త సుఖములకు అధిష్టానంగా ఉండేటువంటి ఆ పరబ్రహ్మ ఉద్భవించినవి కాబట్టి ఆ పరబ్రహ్మ ఆనందం ఆ పరబ్రహ్మ యొక్క అనుభూతి మనకి విభిన్న రూపాలలో కాల పరిచ్ఛేదము దేశపరిచ్ఛేదము కలిగి కలిగిన సందర్భాలలో ఆ కలిగేటువంటి వేర్వేరు సుఖానుభూతులకి ఆనందమయా అని పేరు ఇప్పుడు మయా విదిలిపెట్టేసి ఆనందం దగ్గరికి వచ్చేసాం ఆనంద ఇది ఇది ఇది సిక్స్త్ స్టెప్ ఇక్కడ సిక్స్త్ స్టెప్ ఇక్కడ ఎనిమిది ఉన్నది అండ్ దిస్ ఈస్ ది ఫైనల్ ఆనందమయా ఈజ్ నాట్ ఫైనల్ దట్ ఈస్ ది డిస్కషన్ ఓకే దీన్ని ఇంకా ఆయన వివరంగా చెప్తున్నారు ఏమంటే ఆనందం పరంబ్రహ్మైతే ఈ ఆనందము ఆనందమయంగా ప్రకటమవటం వెనక్కాలు ఉండే మెకానిజం ఏమిటి ఇప్పుడు ఆనందమయం ఎక్కడుంది నాలో ఉంది ఆనందం ఎక్కడుండాలి నాలోనే ఉండాలి ఏమంటే నెక్లెస్ ఇక్కడ ఉందండి ఈ పెట్టి బాక్స్ లోపల నెక్లెస్ ఉందండి బంగారం ఎక్కడ ఉంటుందంటారా అదే బాక్స్ లోపల ఉండాలి భోక్తయందు ఆనందానుభూతి కలుగుతుంటే ఆనందం ఎక్కడ ఉండాలి ఆ భోక్తయందే ఉండాలి ఆనందము ధాతువు ధాతువు అంటే ద ద మెట్ ద కంటెంట్ అసెన్షియల్ కంటెంట్ ద అది ధాతువు దాని నుండి వేరువేరు అవయవాలు ఉదయిస్తాయి కాబట్టి సుఖావయవములు అంటే పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ జాయస్ ఇవన్నీ కూడా ఈ హృదయ స్థానంలో భోక్త ఎందు ప్రతిఫలిస్తున్నాయి కనుక ఆ భోక్త యొక్క స్వరూపంలో భాగంగానే పరబ్రహ్మ ఆనందరూపమైనది ఉండాలి ఆనంద ఇది పరం బ్రహ్మ అయితే ఇప్పుడు ఆనందము అంటే దట్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ విచ్ ఈస్ ది పరబ్రహ్మ ఇఫ్ ఇట్ ఈస్ అబైడింగ్ హియర్ వై ఐ వైఎమ్ఐ నాట్ ఏబుల్ టు గెట్ ది హోల్ ఆఫ్ ఈట్ వైమ్ ఐ గెటింగ్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఈట్ వాట్ ఈస్ ది మెకానిజం ఆ మెకానిజం తెలిసిందనుకోండి అప్పుడు ఏం చేయొచ్చు మీరు యూ కెన్ ట్యాప్ ది హోల్ ఆఫ్ ఇట్ ఇప్పుడు నుయ్య తవ్వారు నుయ్య తవ్వితే నీళ్లు వచ్చాయి నీళ్లు అసలు ఎలా వచ్చాయంటే వీడికి నీళ్ల కోసం వెతుకుతున్నాడు నీళ్ల కోసం వెతుకుతుంటే మామూలు భూ ఉపరితలం కంటే లోతైన స్థానంలో నీళ్లు లభించే అది ఫస్ట్ అబ్జర్వేషన్ కొంచెం లోతుగా ఉంటే నీళ్లు దొరుకుతాయి అని సో ఇప్పుడు నీళ్ల కోసం వెతుకుతున్నాడు నీళ్లు కనపడలేదు ఈ ఎర్లియర్ అబ్జర్వేషన్ ఉంది కదా ఆ సంస్కారాన్ని బట్టి తవ్వాడు తవ్వితే లోతు అవుతుంది కదా నీళ్లు దొరికేది దాంతో నుయ్య తవ్వుకున్నాడు నుయ్య తవ్వితే నీళ్ళు వచ్చాయని తెలిస్తే మోడర్న్ సైన్స్ డెవలప్ అయింది ఒక చోట నుయ్యతో వెళ్ళి నీళ్లు రాలేదు అరే మనం నుయ్య కింద తవ్వితే ఎక్కువ లోతు వెళ్ళలేము డ్రిల్లింగ్ చేసి ఇంకా లోతు వెళ్తే నీళ్లు వస్తాయి అని ఇంకా డ్రిల్ చేసి లోతుకు వెళ్ళాడు నీళ్ళు వచ్చాడు కాబట్టి అసలు వన్స్ యూ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ది మెకానిజం వన్స్ యూ అండర్స్టాండ్ దెన్ యూ కెన్ పర్ష్యూ ఇట్ ఇట్ ఇన్ ది ఇన్ఫినిట్ లెవెల్ అసలు ఆనందము ఇక్కడే ఉన్నది పరబ్రహ్మ అనంతమైన ఆనందము అప్పుడప్పుడు లభించే సుఖావయవములు ఆ భోక్తయందే నిహితములై ఉన్నాయి ఈ అప్పుడప్పుడు లభించే ఈ అల్పములైన సుఖావయవములకు ఆ అనంతమైన ఆనందరూపమైన పరబ్రహ్మకి మధ్య నుండే సంబంధం ఏమిటి ఆ అనంత ఆనందము ఈ పరిచ్ఛన్నమైన పరిమితమైన సుఖంగా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఇది కనుక మనం కొంచెం వివరంగా తెలుసుకోగలిగితే యూ కెన్ ట్యాప్ దట్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ యూ కెన్ అట్లీస్ట్ ఎయిమ్ టు ట్యాప్ దట్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ అందుకోసం వాటికుండే పరస్పర సంబంధాన్ని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు తద్ధి శుభకర్మణ ప్రత్యుపస్థాప్యమానే పుత్రమిత్రాది విషయ విశేషోపాధౌ అంతఃకరణ వృత్తి విశేషే తమసా అప్రచ్చాద్యమానే ప్రసన్నే అభివ్యజ్యతే ఆనందము మన అంతఃకరణ యొక్క బ్యాక్గ్రౌండ్లో దాని యొక్క బేసిక్ బేసిక్ అధిష్టానంగా సబ్స్ట్రాటం అధిష్టానం అంటే సబ్స్ట్రాటంగా ఆనందం పరంబ్రహ్మ కలదు ఇప్పుడు పరబ్రహ్మ అధిష్టానంగానే ఉన్న సందర్భంలో మనకి ఆనందము ఎందుకు లభించట్లేదు అంటే ఈ థాట్ ప్రాసెస్లు కంటిన్యూస్గా థాట్స్ వస్తూ ఉంటాయి ఈ థాట్స్ అవి ఏం చేస్తాయంటే ఆ ఆనంద స్వరూపాన్ని కప్పివేస్తూ ఉంటాయి వృత్తి విశేషే అయితే ఆ థాట్ ఉన్నదే అది ఒకనొక థాట్ వృత్తి విశేష అంటే ఒక పర్టికులర్ థాట్ అది ఎటువంటి థాట్ అయి ఉండాలి తమసా అప్రచ్చాద్యమానే అది తమస్సు చేత అజ్ఞానము చేత కప్పివేయబడినది కాకుండా ఉండాలి ఒకనొక వృత్తి విశేషం ఉండాలి ఒకనొక వృత్తి ఉందండి మనోవృత్తి ఈ మనోవృత్తి అది తమస్సు చేత అంటే మనస్సు కాలుష్యం చేత అప్రచ్చాద్యమానే కప్పివేయబడలేదు తమసా అప్రచ్చాద్యమానే వృత్తి విశేషే ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ప్రతి ఆలోచన ఎందు కూడా ద పాస్ట్ ఈస్ దే మన ఆలోచన ఎంతసేపు పాస్ట్ గురించే ఉంటుంది పాస్ట్ గురించి ఎలా ఉంటుంది ఎవరో రిగ్రెట్సు తర్వాత ఆ కల్చరల్ కండిషనింగ్ అని నేను అన్నాను తర్వాత పాస్ట్ నుంచి శోక భావనని మనం మోసుకొస్తూ ఉంటాం ఈ పాస్ట్నే మనం రియల్గా స్వీకరిస్తాం దాని ఎందు మిథ్యాత్మ నిశ్చయం ఉండదు ఈ పాస్ట్కి సంబంధించినటువంటి రిగ్రెట్స్ ఫీలింగ్స్ ఆ గ్రామ రికార్డ్ అరిగిపోయిన గ్రామ రికార్డ్లో ఎలా అయితే అదే తిరుగు అదే గ్రూవులో తిరుగుతూ ఉంటుందో అలాగే వీడికితేదో ఒక రిగరెట్ ఉంటుంది ప్రతి వాడికి ఓ లైన్ ఉంది ఓ లైను ప్రతి అంటే అది ఇట్ ఈస్ హీజ్ లైన్ సో అలాగా వాడికి సమయం వచ్చినప్పుడల్లా దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు కొత్త ఉన్నాడు అనుకోండి సమయం వచ్చినప్పుడల్లా అత్తమామలు మనకి సరైన మర్యాద చేశారా లేదా అనే అది గ్రూవులో పడి అలా అదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ గ్రూవు నుంచి వీడు బయటపడాలంటే వీడికి అమ్మాయి అబ్బాయి కలిగి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేదాకా వీడు ఏదో గ్రూవులో ఉంటాడు అంచేతనే అత్తమామలు అంటారు ఇంకా ఇద్దరు పిల్లలని కన్నా కూడా ఇంకా అల్లుడి శోభ అల్లుడి ఘోష ఏమిటో నీకు అని పైకి వీడి ముందు అనకపోయినా వీడు వెనక్కాలంట అనుకుంటారు ఆడపిల్ల పుట్టింది కదా ఇంకా అల్లుడు వేషాలు వేస్తాడేమిటి తను అని అనుకుంటాడు అంటే ఇంకా ఈ పాటికి ఆ గ్రూవు నుంచి వీడు బయటపడాలి ఇంకా పర్లేదు ఏమిటి వాళ్ళ అభిప్రాయం మొత్తానికి వీడు ఆ గ్రూవులో ఉంటాడు దాన్నే వీడు భావన చేసుకుంటూ ఉంటాడు సో ఈ విధంగా మనము మనస్సు ఆలోచించిన ప్రతి సందర్భంలోనూ అలాగే ఉంటుంది పాస్ట్ గురించి ఆలోచిస్తాం లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వకుండా ఉంటాయి నిజానికి మీరు ప్రజెంట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా సపోజ్ చూస్తే ప్రజెంట్ గురించి ఆలోచిస్తున్నాను అని మీరు అంటారు ఆ ప్రజెంట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా మీరు ఆ ప్రజెంట్ని నిష్కల్మషమైన మనస్సుతో మీరు ఎన్నడూ ఆలోచించరు ఆ ప్రజెంట్ను కూడా పాస్ట్ సంస్కారముల చేత కలుషితమైన మనస్సుతోటే ఆలోచిస్తారు యు సీ ది ప్రజెంట్ విత్ ఎ మైండ్ దట్ ఈస్ డిస్టార్టెడ్ బై ది పాస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ విత్ ఎ మైండ్ దట్ ఈస్ డిస్టార్క్టెడ్ బై ది ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ వీడు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లిస్ట్ చూస్తున్నాడు దాన్ని ఏ మైండ్తో చూస్తాడు వీడి ఫ్యూచర్లో పెరిగితే బాగుండు అనే ధోరణిలోనే చూస్తాడు కదా లేకపోతే పాస్ట్లో చాలా అద్భుతంగా ఉన్నాయా ఇప్పుడు ఇలా అధ్వానం అయిపోయిందని ఆ ధోరణితో చూస్తారు అంతేగాని యథాతథంగా ప్రజెంట్ మూమెంట్ని పాస్ట్ అండ్ ఫ్యూచర్ పాస్ట్ యొక్క రిగ్రెట్స్ ఫ్యూచర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని ఏమీ లేకుండగా ప్రజెంట్ మూమెంట్ని యాజ్ ది ప్రజెంట్ మూమెంట్ చూడటం వీడికి చేత కాదు వీడికి That is ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ తమసా ప్రచ్ఛాద్యమానే మీ మనస్సులో పుట్టే ప్రతి ఆలోచన కూడా తమస్సు చేతనం అజ్ఞానము చేతనం ఏమిటి అజ్ఞానము past is real, future is real. That is the ajnanam. ఎంత డిస్టార్షన్ అయిపోతుందంటే వన్ ఎయిటీ డిగ్రీస్ డిస్టార్షన్ అయిపోతుంది ప్రెసెంట్ ఈజ్ నథింగ్ ప్రెజెంట్ మూమెంట్ హ్యాజ్ నో వాల్యూ ఓన్లీ ది పాస్ట్ హ్యాస్ వాల్యూ వీడు past పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఫ్యూచర్ హ్యాస్ వాల్యూ ఫర్ హిమ్ హి హాజ్ హి హాజ్ ఏ లాట్ ఇన్ అ స్టోర్ ఫర్ దట్ ఫ్యూచర్ కాబట్టి ఆ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు ఎప్పుడు పాస్టివ్ ఫ్యూచరే కానీ ప్రెసెంట్లో వీడు ఉండడం దాంతో ఏమవుతుంది ఆ మనస్సు తమస్సు చేతనం అజ్ఞానం చేతనం కప్పివేయబడి ఉంటుంది ఎప్పుడైతే అది తమస్సు చేతనం తమస్సు అంటే అవివేకము అవివేకం చేతనం కప్పివేయబడి ఉంటుందో ఆ మనస్సులో దాని బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ఆ పరబ్రహ్మ ఆనందము అది రిఫ్లెక్ట్ అవ్వదు అలా ఉంటుంది కానీ ఇప్పుడు ఏమైందంటే సడన్గా ఆ అవివేకము యొక్క కప్పుదొల తొలగినది తమసా అప్రచ్చాద్యమానే ద మైండ్ థాట్ ప్రాసెస్లో సడన్లీ ఆ కవరింగ్ ఆఫ్ ది తమోగుణ ఆర్ కవరింగ్ ఆఫ్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ గాన్ దెన్ సడన్లీ ది మైండ్ బికేమ్ ప్రసన్నే ప్రసన్నమై ఇది నీటి అడుగున బంగారపు కాయిన్ ఉంది కానీ నీరు మురికిగా ఉంది దాంట్లో ఈ ఏలం వేసేపటికి సడన్గా మురికంతా అడుక్కుపోయింది మురికంతా సెటిల్ అయిపోయింది వాటర్ అంతా ప్రసన్నమైపోయింది ప్లాసిడ్గా తయారైంది తక్కువ మన బంగారపు కాయన్ ఎక్కటి కనపడుతుంది ఆ విధంగా ప్రసన్నము అంటే ప్రసన్న శబ్దాన్ని రెండు అర్థాల్లో వాడతారు సంస్కృతంలో నీరులో ఉండే మురికి సెటిల్ అయిపోయి నీరు ట్రాన్స్పరెంట్గా తయారవుతా కానీ ప్రసన్నము అంటారు ప్రసన్నాని సలిలాని అంటారు నీరు మురికిగా ఉంటే స్నానం చేయబుద్ధి కాదు ప్రసన్నంగా ఉంటే స్నానం చేయబుద్ధి అంచేదే రామాయణంలో భరద్వాజ మహర్షి వాల్మీకి భరద్వాజుడు వాల్మీకి శిష్యుడు భరద్వాజుడు వీళ్ళిద్దరూ స్నానానికి వెళ్తారు అక్కడ నది పేరేదో ఉంది నాకు గుర్తులేదు సో ఆ నదీ తీరము నదీ తీర్థము అంటే రేవు దగ్గరికి వెళ్ళగానే వాల్మీకి మహర్షి అంటాడు భరద్వాజని తోటి హే భరద్వాజ నిషామయ అంటాడు హే భరద్వాజ చూడు ప్రసన్నం ఏదో ఉంది అక్కడ ఈ తీర్థము ఈ రేవు నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో చూడు సన్మనుష్య మనోయథ ఈ నీరు సత్పురుషుని యొక్క మనస్సు ఎంత ప్రసన్నంగా ఉంటుందో అంత ప్రసన్నంగా ఉంది అంటే మీ మనస్సులో పాస్ట్ గతానికి సంబంధించినటువంటి శోక వాసనలు కానీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి తృష్ణ ఇది కావాలి అది కావాలనే ఈ వాసనలు కానీ ఈ రెండూ కూడా లేవు పాస్ట్ లేదు ఫ్యూచర్ లేదు కేవలం ప్రజెంట్ మూమెంటే ఉంది ఆ ప్రజెంట్ మూమెంట్లో కూడా ఎలా ఉందంటే ఆ మనస్సు ప్రసన్నమైపోయి ఉన్నది అలా ఉంది అప్పుడు అభివ్యజ్యతే ఆ పరబ్రహ్మ ఆనందరూపమైన పరబ్రహ్మ ఆ మనస్సులో టక్ అని ఒక్కసారిగా మేనిఫెస్ట్ అయిపోతుంది అదే మీరు పొందేటువంటి ఆనందం కాబట్టి అలాగంటి పరిస్థితి ఎలాగ ఏర్పడిందండి ఇంత ప్రసన్నత ఈ తమస్సు యొక్క అవివేకము యొక్క కవరింగ్ ఉండే ఆ కవరింగ్ ఎలా తొలగిపోయింది ఏదో చేతు తీసిపారేసినట్టుగా పోయి మనస్సు ప్రసన్నం ఎలా అయిపోయింది అంటే అది పుత్రమిత్రాది విషయ విశేష ఉపాధవు ఆ మనస్సు యొక్క ఆలోచనలో థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఏది దర్శిస్తే దానికి సంబంధించిన థాట్ ప్రాసెస్ నిర్మాణం అవుతూ ఉంటుంది కదా వీడు పుత్రుణ్ణి చూశాడు చూడగానే ఆ మనస్సులో పుత్ర భావన వెంటనే ఆ పాస్ట్ అంతా మర్చిపోయాడు ఫ్యూచర్ గురించి ఎక్స్పెక్టేషన్ మర్చిపోయాడు పుత్రుణ్ణి చూసినటువంటి ఆనందంలో ఏమైపోయింది హీఈస్ నౌ సెటిల్డ్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్ డట్టు ఆ ప్రజెంట్లో పాస్ట్కి సంబంధించిన శోకము మర్చిపోయాడు ఫ్యూచర్కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ని ప్రక్కకి ప్రోసిపుచ్చేసినాడు ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ హీఈస్ కంటెంటెడ్ హీస్ ఫుల్ఫిల్డ్ నా మిత్రుణ్ణి నేను చూశాను నా పుత్రుణ్ణి నేను చూశాను అనే ఫుల్ఫిల్మెంట్ వచ్చేసింది ఆ ఫుల్ఫిల్మెంట్కి సంబంధించినటువంటి ఉపాధి ఆ మనోవృత్తిలో ఇప్పుడు ఈ బ్రహ్మ ఆనందరూపమైనటువంటి పరబ్రహ్మ అభివ్యక్తమవుతోంది అంటే ఏమిటనమాట వాడి మనస్సు ఏదో ఒక బెంగతోటి భవిష్యత్తు గురించి లేదా ఏదో ఒక శోకంతో గతానికి సంబంధించింది ఏదో నిరంతరము సో ఎడిక్టివ్ థింకింగ్ కంపల్సివ్ థింకింగ్లో ఉంటాడు ఈ కంపల్సివ్ థింకింగ్ ఈజ్ లైక్ ఏ డిసీజ్ ఆ డిసీజ్లో ఉంటే వాడికి విశ్రాంతి ఉండదు మనస్సు అంతా బెంగగాను దుఃఖంగానూ ఉంటాడు చెప్ప చెప్పడానికి వీలులేని ఒకనొక అనీజీనెస్ తోటి ఫీల్ సఫర్ అయిపోతూ ఉంటాడు ఇలా సఫరింగ్లో ఉండగా టక్కుమని పుత్రుణ్ణి చూస్తాడు పుత్రుణ్ణి చూడగానే ఇదంతా అవతలిగిపోతుంది అది ఎప్పుడు ఆ పుత్రుణ్ణి చూడాలి అనే దృఢమైనటువంటి ప్రేమ వీడికి ఉన్నప్పుడు ఆ పుత్రుడి మీద ప్రేమ లేకపోతే మళ్ళీ అది లాభం లేదు అలా ఉన్న సందర్భాన్ని చెప్తున్నాం మనం అంతే వెంటనే ది హోల్ పాస్ట్ హెస్ కొస్ ది హోల్ ఫ్యూచర్ ఈజ్ సెటిస్ఫైడ్ అండ్ ఇన్ ది ప్రసెంట్ మూమెంట్ ద మైండ్ ఈజ్ కంటెంటెడ్ ఇట్ హెజ్ స్టాప్డ్ ఆల్ థింకింగ్ సో ఆల్ యాక్టివిటీ హెస్ కమ్ డౌన్ అండ్ ఆల్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ ది మైండ్ వర్ సాటిఫైడ్ కామక్రోధాదులు కూడా సాటిస్ఫైడ్ అయిపోతాయి తాత్కాలికంగా అటువంటి ప్రసన్నమైన మనస్థితి అది ఎందుకు వచ్చిందంటే వీడికి శుభకర్మణ ప్రత్యుపస్థాప్యమానే వీడింతకు ముందు ఎప్పుడు కూడా సుఖానుభూతిని పుణ్యకర్మతోటి కనెక్షన్ ఇవ్వాలి ఎప్పుడో వీడు పుణ్యకర్మ చేసుకున్నాడు ఆ పుణ్యకర్మ ఫలరూపంగా వీడికిప్పుడు ఇటువంటి అంతఃకరణ వృత్తి లభించింది ఆ అంతఃకరణ వృత్తి లభించగానే దాని యందు ఈ ఆనందము బ్రహ్మ అభివ్యక్తమైపోయింది దిస్ ఈస్ హౌ హీ గెయిన్ ఎ లిటిల్ హ్యాపీనెస్ వైఎ లిటిల్ ఈ తమస్సు యొక్క అప్రఛాద్యమానే అన్నమే ఈ కంపల్సరివ్ థింకింగ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగు ఇవన్నీ పక్కకు పోయా అన్నమే మళ్ళీ వచ్చేస్తాయి కవరిటప్ ఎలా కవరిటిప్ అయిపోతాయో తెలుసిన కొడుకు వచ్చాడు కదా వీడు వచ్చాడు ఒక హాఫ్ అన్ అవర్ వీడు చాలా ఇంట్రూస్ చేస్తే హ్యాపీగా ఉండేసిపోతాడు హాఫ్ అన్ అవర్ అయ్యేప్పటికీ ఆ ఎరా నీ ఉద్యోగం ఎలా ఉందని అడుగుతాడు అలాగే వాడు హీజ్ అనదర్భోక్త కదా ఆ కొడుకు కూడా వాడంటాడో నాన్నగారు మా బాస్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అండి అంటే అనేప్పటికీ వీడికి ఆ మనస్సు ప్రసన్నత ఇప్పుడు ఎందుకని ఒక కొత్త శత్రువు ఒకడు వీడికి జీవితంలో చింతకుముందు ఉన్న శత్రువులు వీడు సొంత శత్రువులు అయితే ఇప్పుడు కొడుకు బాసు వీడికి శత్రువు అవుతాడు సో ఆ ప్రసన్నత అంతా పోతుంది మళ్ళీ వీడి దుఃఖం వీడికి బాగుండదు లోకంలో అంతా ధర్మం పెరిగిపోయింది కొని ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగానికి వెళ్తావా ఏమిటో నా కొడుకు ఉద్యోగం ఏమవుతుందో వాడి భవిష్యత్ ఏమవుతుందో అని మళ్ళీ వీడు ఆ ప్రజెంట్ మూమెంట్ అయిపోతుంది ఒకవేళ ప్రజెంట్లో ఉన్న కలుషితం అయిపోతుంది ఆ ప్రజెంట్ ఇంక ప్రసన్నత ఉండదు ఆ బ్రహ్మానందం అలా కవర్ కవర్ పడిపోయి ఉంటుందా అలా దిస్ ఈజ్ హౌ ఎనీ టైమ్ మనకి హ్యాపీనెస్ కలిగినప్పుడల్లా అది మనస్సులో శాంతి ఏర్పడినప్పుడే హ్యాపీనెస్ కలుగుతుంది అంచేతనే నేను తరచుగా ఈ దృష్టాంతం ఇస్తాను మీరు నిద్రలేస్తారు భోక్త నిద్రలేస్తారు కాఫీ తాగాలి కాఫీ తాగేసి స్నానం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయి ఎవేవో చాలా పనులు ఉన్నాయి వీడి హీ హ్యాస్ సో మచ్ టు అకాంప్లిష్ వితౌట్ దెమ్ He ది హో హీఈ్ ఇన్కంప్లీట్ హీ హాజ్ టుడూ సో మెనీ వర్క్స్ అంటే అర్థం ఏంటి హీజ్ ఇన్కంప్లీట్ కంప్లీట్ అయితే ఇంకా వర్క్స్ ఎందుకు ఇన్కంప్లీట్ కాబట్టి సో మెనీ వర్క్స్ హీ హ్యాస్ టుడూ వీడన్నిటికీ ముందు స్నానం చేయాలి అంటే ముందు దానికి So, కాఫీ తగలి సో వీడు కాఫీ కప్పు he is హీఈ్ భోక్తా వెయిటింగ్ ఫర్ ది ఫ్యూచర్ ఆల్ ది ఫ్యూచర్ తాండవం చేస్తూ ఉంటుంది మైండ్లో ఆ కాఫీ ఒక్క కప్పు అది మంచి కాఫీ అయితే అది వాన్తోచి కాఫీ లాంటిది అయితే ఏమీ అవ్వదు ఇంకా వీడి అక్యూట్ పెయిన్ కలుగుతుంది అది మంచి ఫస్ట్ క్లాస్ కాఫీ అయిన పక్షంలో ది ఫస్ట్ సిప్ ది ఎంటైర్ కంపల్సివ్ థింకింగ్ డ్రాప్స్ అంతా డ్రాప్ అయిపోతుంది ఆ రసానుభూతి టేస్ట్ బర్డ్స్ వెనకాల చేరుతుంది మైండ్ సో ది ఎంటైర్ పర్సనాలిటీ ఈజ్ బిహైండ్ దట్ nice coffee taste for 30 seconds and he gains. In those 30 seconds, he says that he has a lot of food in the coffee. He doesn't have a lot of food. He doesn't have a lot of law of diminishing proportions. He doesn't have a lot of coffee. He doesn't have a lot of caffeine related. For some other reason, he doesn't have a lot of coffee. He doesn't have a lot of coffee. మొత్తానికి అదంతా తాగేస్తాయి బట్ హీ లాస్ట్ ది ఎబిలిటీ టు మేక్ ది మైండ్ కామ్ వన్స్ అగేన్ కాబట్టి మీకు దుఃఖం కలిగింది అంటే మనస్సులో అశాంతి వల్ల దుఃఖం కలిగింది సుఖం కలిగింది అంటే మనస్సులో శాంతి వల్ల సుఖం కలిగింది ఈ మనస్సులో శాంతి తాత్కాలికంగా లభించడంలో ప్రసన్నత శాంతి లేక ప్రసన్నత అది తాత్కాలికంగా లభించటంలో బాహ్య పరిస్థితులు ఒక రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి ఎందుకంటే బాహ్య పరిస్థితుల వలననే వీడి మనస్సులో అశాంతి ఏర్పడుతుంది ఒక వస్తువుని కారు చూస్తాడండి ఈ కారు నాకుంటే బాగుండును డిజైర్ డిజైర్ ఈజ్ అశాంతి వీడికి దుఃఖమే ఆ కారు దొరికింది సో బాహ్య పరిస్థితుల వలన నిర్మాణం చేయబడిన మళ్ళీ కరస్పాండింగ్ బాహ్య పరిస్థితుల వలననే తొలగిపోతుంది ఫర్ అార్ట్ వాయి అది అది ఆ శాంతి ఏర్పడుతుంది ఆ శాంతిలో వీడికి ఆనందం కలుగుతుంది కానీ వీడేమనుకుంటాడు ఈ ఆనందం కారు వల్ల లభించింది అనుకుంటారు అదే అంటున్నారు ఆయన సుఖమితి ప్రసిద్ధం లోకే సో ఈ విధంగా లభించేటువంటి చిన్న చిన్న సుఖావయవములు ఉన్నాయే వీటికే లోకంలో విషయ సుఖము అని ప్రసిద్ధి విషయము అంటే ఆబ్జెక్ట్ వీటికే ఆబ్జెక్ట్ సుఖము అని విషయ సుఖం ప్రసిద్ధి సుఖం విషయాల్లో ఉండదు ఎందుకంటే సుఖము మీరు ఆలోచించండి అది చైతన్య ధర్మం అది చేతన ధర్మం చేతనం అవేర్నెస్లో సుఖానుభూతి ఉంటుంది కానీ జడంలో సుఖానుభూతి ఉంటుంది కాబట్టి ఆ విషయములోంటే జడం కదండి జడ సుఖము దాని ప్రాపర్టీగా ఉండదు జడ పదార్థానికి ప్రాపర్టీ వాల్యూమ్ ప్రాపర్టీ ఉంటుంది మాలిక్యులార్ స్ట్రక్చరు ఫిజికల్ షేపు ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ సుఖము హ్యాపీనెస్ దాని ప్రాపర్టీ కాదు బంగారానికి హ్యాపీనెస్ ప్రాపర్టీ కాదు హ్యాపీనెస్ బంగారానికి ప్రాపర్టీ అన్నో బంగారానికి ఉండే ప్రాపర్టీస్ దానికి ఉన్నాయి హ్యాపీనెస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దామ్ కానీ ఆ బంగారాన్ని పొందినప్పుడు వీడు మనస్సు ప్రసన్నమై సుఖానుభూతి కలిగిందిగా దీనికి దానికి కనెక్షన్ పెడతడు వీడు కనెక్షన్ పెట్టి కాకతాళీయం కాకతాళీయం అంటారు కాకి తాటి చెట్టు మీద వాలింది తాటి పండు పడింది కింద అబ్బా ఎంత గొప్ప కాకండి అది అది వాళ్ళబట్టే ఈ తాటి పొడి కింద పడిందే అని వీడు ఆ కాకి తాటి ఒడు పడటానికి సంబంధం పెడతారు రెండింటికి సంబంధం ఏం లేదు అలాగే ఆ విషయానికి అంటే బాహ్య వస్తువుకి సుఖానికి సంబంధమేం లేదు అది ఉండితో అది ఉండి సుఖానుభూతి ఇది చేతన ధర్మం కానీ రెండింటికి కనెక్షన్ ఇన్సిడెంటల్గా వీడు పెట్టుకుంటాడు దీనికి కాకతాళీయ న్యాయము అని లోకంలో ఏమైపోయిందంటే విషయ సుఖం అది విషయము యొక్క ధర్మమా అన్నట్టుగా దానికి ఎడ్జెక్టివ్ చేసి పదే సరే సుఖాన్ని లోకంలో అలాంటి ప్రసిద్ధి నిర్మాణమైనది తర్వాత తద్వృత్తి విశేష ప్రత్యుపస్థాపకర్మణ అనవస్థితత్వాత్ సుఖస్య క్షణికత్వం అది ఆ సుఖం క్షణికం అంటే కొంతసేపు ఉంటుంది మళ్ళీపోతుంది ఎందుకని ఆ సుఖాన్ని ఒక కర్మ ఒక శుభకర్మ వల్ల విడిగా సుఖం వచ్చింది ఆ శుభకర్మకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది అది ఇంత సుఖాన్నే ఇవ్వగలదు అంతకంటే ఎక్కువ సుఖాన్ని ఇవ్వలేదు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ సో వీడు తక్కువ సుఖాన్ని తక్కువ పుణ్యం చేసుకుంటే తక్కువ సుఖమే కలుగుతుంది అంటే అర్థం ఏమిటి ఆ సుఖాన్ని అభివ్యక్తం చేసే ప్రసన్న మనోవృత్తి తక్కువ కాలమే ఉంటుంది ఎక్కువ పుణ్యం చేసుకున్నాడు అనుకోండి ఆ ప్రసన్న మనోవృత్తి ఎక్కువ కాలం ఉంటుంది చేతనే ఇంట్లో మనం అందరితోటి సుఖశాంతులతో ఉండాలంటే కూడా వాళ్ళందరితోటి ప్రసన్నతని మనం నిర్మాణం చేసుకోవాలి ప్రతి వాడి మీద అరడసన్ కంప్లైంట్స్ పెట్టు కూర్చుంటే మనకు కావలసిన మనుషుల మధ్య బతుకుతున్నా మనకి అశాంతి మిగులుతుంది దుఃఖమే మిగులుతుంది కాబట్టి మనం వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఎనీబడి ఎంటీ మనస్సు ఎంటీ చేసి పెట్టుకోవాలి ఏ భార్య నుండి భర్త ఎక్స్పెక్ట్ చేయొద్దు భర్త నుండి భార్య కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు వై యు షుడ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది అదర్ పర్సన్ యూ షుడ్ గివ్ సంథింగ్ టు ది అదర్ పర్సన్ వీ షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది అదర్ పర్సన్ వీ షుడ్ ఆల్వేజ్ స్ట్రైవ్ టు గివ్ సంథింగ్ టు ది అదర్ పర్సన్ భర్త్ ఉన్నాడు అనుకోండి భార్యకు కొంత సేవ చేయాలని ఆలోచించాలి భార్య భర్తకు సేవ చేయాలని ఆలోచించాలి పుత్రుడు తల్లిదండ్రులకు సేవ చేయాలని ఆలోచించాలి తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు కూడా మనకి వీళ్ళు సేవ చేస్తే బాగుండని ఆలోచించకూడదు మనకి సేవ చేసేవాడు ఎవడో దేవుడు పంపిస్తాడు వాడు సేవ చేస్తాడు మనమే వీళ్ళకి సేవ చేద్దాము అని ఆలోచిస్తారు ఆ విధంగా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే మనస్సు యొక్క ప్రసన్నత దెబ్బతిందం అంచేతనే ఇంట్లో ప్ర ఇంట్లో ఆ సుఖానుభూతి అధికంగా ఉంటుంది కాబట్టి అది కూడా మనం చేసుకునేదే కనుక సుఖానుభూతి కలగాలంటే ఓ విశాలమైన ఇల్లు దానికేమో ఎయిర్ కండిషనింగు దానికి సెక్యూరిటీ సిస్టమ్స్ మోస్ట్ మోడర్న్ సెక్యూరిటీ సిస్టమ్స్ గరాజీ గరాజీలో మూడు కార్లు లోపలేమో మంచి ఖరీదైనటువంటి సోఫాలు బెడ్లు సోఫా అంటే ఎలా ఉంటుందో తెలుసునండి సోఫా మీరు అలా మీరు మనస్సులో వెనక్కి లాగా చేరలబడాలి అనుకుంటే అది రిక్కులైన కాళ్ళు చాచుకోవాలి మీకు అనిపించగానే కాళ్ళు అలా చాచుకుని కాళ్ళు పెట్టుకునేందుకు వచ్చేస్తుంది ముందు ఇగో ఇలా ఉంటాయి సోఫాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి సోఫాలు మెకానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అన్నీ దాంట్లో పెట్టి తయారు చేస్తారు సోఫా చాలా ఖరీదైన సోఫా ఆ సోఫాలో కొనుక్కుని దాంట్లో కూర్చుంటాడు కూర్చుని ఇంట్లో ఉన్నవాళ్ళందరి మీద వ్యతిరేక ఆలోచనలు చేస్తూ ఉంటాడు దుఃఖిస్తూ ఉంటాడు కాబట్టి సో వల్ల సుఖానుభూతి కలగదు సుఖానుభూతి ఎప్పుడు కలుగుతుందంటే మనస్సు ప్రసన్నంగా ఉంటుందని సుఖానుభూతి ఆ తమసా అప్రచ్చాద్యమానే ఆ విశేషణం సాటిస్ఫై అయితేనే సుఖానుభూతి కలుగుతుంది కాబట్టి వీడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఉంటుంది ఆ పుణ్యము ఒకనొక విశేష వృత్తిని వృత్తి విశేషాన్ని నిర్మాణం చేస్తుందని చెప్పాం కదా ఆ వృత్తి విశేషం ఎంతసేపు ఉంటుంది ఆ పుణ్యాన్ని బట్టి ఉంటుంది అంచేతనే ఆ వృత్తి తొలగిపోయి మళ్ళీ దాంట్లో కంపల్సిరివ్ థింకింగ్ ఉందిగా వీడికి అలవాటైన ఎడిక్షన్ కంపల్సిరివ్ థింకింగ్ అనేది ఒక పెద్ద సమస్యది ఇట్స్ ఏ డిసీజ్ కంపల్సివ్ థింకింగ్ ఏదో ఒకటి థింక్ చేస్తే కానీ ఉండలేడు వీడు కాబట్టి మళ్ళీ మైండ్ ఏదో ఆలోచనలు పెట్టేస్తుండే అయిపోయిందంటే ఆ ప్రసన్నత అవతలికి పోయింది ఆ సుఖం అవతలిపోయింది మళ్ళీ వీడు సుఖాన్వేషణ ప్రారంభమే వీడు మళ్ళీ ఈ చోటు ఉంటాడు సుఖం ఎక్కడ దొరుకుతున్నాడు మళ్ళీ ఇంకో పరిస్థితి నిర్మాణం కావాలి వీడికి సుఖం కావాలి కాఫీ తాగడం అయిపోయింది సుఖమైపోయింది కదా ఇంక మళ్ళీ ఇంక సుఖం ఇప్పుడు ఇప్పట్లో లభించదు మళ్ళీ రోజంతా ఒళ్ళు హోనం చేసుకుని సాయంకాలం ఇంటికి ఆవిడ భార్య ప్రేమగా పలకరించి మళ్ళీ ఇంకో కప్పు కాఫీ ఇస్తేనే దొరుకుతుంది వీటికి మళ్ళీ సుఖం ఇంక ఈ లోపల ఎక్కడ దొరికి పనేలేదు సుఖం కాబట్టి సుఖాన్ని చేస్తూ ఉంటాడు ఇలాగే ఉంటుంది సో దిస్ ఈస్ హట్ ఈజ్ సో ఆ కర్మ ఆ సుఖ ఆ విశిష్ట వృత్తిని వృత్తి విశేషాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ కర్మ చిన్నది అల్పం దాని ఫలం కూడా అల్పం అంచేతనే ఇదంతా క్షణికంగా ఉంటూ ఉంటాయి సుఖాలు ఇది కంటిన్యూ చేద్దాం ం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణమా పూర్ణము దక్ష్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే